రఘుపతి రాఘవ రాజ పతితపావన సీతారా రఘుపతి రాఘవ రాజ पतिता पावन, राजा पतिता पावन नमस्कार मोहनदास करमचंद गांधी भारतील बड़े आदरीबड़े गोप स्वातंत्रर समरयोधुडु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 సత్యశోధన అన్న నామకరణం చేశారు అందుకే మన భారత రాజ్యాంగ జయం సత్యమేవ జయతే అని భారతీయ తాత్వికతను విశ్వమానవాళికి బోధించింది మహాత్మా గాంధీగారి ఆత్మకథను వినిపించటం మా అదృష్టం దాబా వేయటానికి ఏర్పాట్లు ప్రిటోరియాలో నేను ఒక సంవత్సరం ఉన్నాను నా జీవితంలో ఆ సమయం అమూల్యమైనది ప్రజాసేవ చేయాలనే తలంపు నాకు అక్కడే కలిగింది అందుకు అక్కడే శక్తి చేకూరింది నాకు మతం విషయమై ఆసక్తి అక్కడే కలిగింది ప్లీడరి పనిని గురించి సరైన జ్ఞానం కూడా అక్కడే కలిగింది కొత్త బారిస్టర్లు పాత బారిస్టర్ల దగ్గర నేర్చుకోగలిగింది నేను అక్కడే నేర్చుకున్నాను ప్లేడరు పనికి కొంచెం పనికి వస్తానని నేను అక్కడే తెలుసుకున్నాను ప్లేడరు పనికి తాళం చెవి అక్కడే నాకు దొరికింది దాదా అబ్దుల్లా గారి దావా చిన్నది కాదు నలభై పౌండ్లకు అంటే ఆరు లక్షల రూపాయలకు సంబంధించిన దావా అది ఇది వ్యాపారానికి సంబంధించిన దావా అందువల్ల లెక్కల చిక్కులు అపరిమితంగా ఉన్నాయి ప్రాంసరీ నోట్లకు నోటు వ్రాసి ఇస్తామన్న నోటి మాటలకు కూడా ఈ దావాతో సంబంధం ఉన్నది ఈ దావాకు ఇదే ఆధారం ప్రాంసరీ నోట్లు మోసం చేసి వ్రాయించుకోబడ్డాయని వాటికి తగిన ఆధారాలు లేవని ప్రతివాదుల వాదన మొత్తం మీద దావా అంతా పూర్తిగా చిక్కులమయం వాదీ ప్రతివాదులు సమర్థులైన సొలిసిటార్లను బ్యారిస్టర్లను ఏర్పాటు చేసుకున్నారు వాళ్ల దగ్గర పని తెలుసుకునేందుకు నాకు మంచి అవకాశం లభించింది వాది యొక్క వాదమంతా సిద్ధం చేయటం సొలిసిటార్ పరిశీలన కోసం అందజేయటం దావాకు అనుకూలమైన విషయాలని వెతకటం నా పని నేను తయారు చేసిన వివరాలలో సొలిసిటార్ ఎంత స్వీకరిస్తున్నాడో ఎంత తోసివేస్తున్నాడో ఆ సొలిసిటారు తయారు చేసిన వివరాలలో బ్యారిస్టరు ఎంత స్వీకరిస్తున్నాడో తెలుసుకోవటం వల్ల గొప్ప పాఠం నేను నేర్చుకున్నట్లయింది దావా వేయటం కోసం అవసరమైన శక్తి పెరిగిందని చెప్పవచ్చు ఈ దావాలో నాకు అభిరుచి కలిగింది నేను అందు నిమగ్నమైనాను సంబంధించిన కాగితాలన్నీ చదివాను నా క్లయింటు చాలా తెలియగలవాడు నా మీద అతడికి అపరిమితమైన విశ్వాసం అందువల్ల నా పని చాలా సులువైంది నేను బుక్ కీపింగ్ అంటే ఖాతా లెక్కలకు సంబంధించిన సూక్ష్మాంశాలు కూడా బాగా తెలుసుకున్నాను అందు గుజరాతి పత్రాలు ఎక్కువగా ఉన్నాయి వాటికి అనువాదకొండి నేనే అందువల్ల అనువాదం చేయగల శక్తి కూడా పెరిగింది ఈ దావా వ్యవహారంలో పూర్తిగా మునిగిపోయాను మత సంబంధమైన చర్చలన్నా ధర్మకార్యాలన్నా నాకు ఇష్టం అయినా అప్పుడు అవి దాబా వ్యవహారాల ముందు ప్రధానమైనవిగా తోచలేదు దాబా వ్యవహారమే నాకు ముఖ్యం అవసరమైనప్పుడల్లా లా చదవటం కేసును పఠించటం నా పని వాది ప్రతివాదుల కాగితాలు నా దగ్గర ఉండటం వల్ల వారికి కూడా తెలియని విషయాలు కొన్ని నాకు తెలుసునని చెప్పగలను కీర్తిశేషులు పిన్కట్ గారు చెప్పిన ఒక మాట అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది దక్షిణాఫ్రికాలో గొప్ప బ్యారిస్టరు కీర్తిశేషులు అయిన లియనార్డ్ అని వారు దాన్ని సమర్థించారు యదార్ధాలే ముప్పాతిక భాగం అని వారన్నారు అప్పుడు నా దగ్గర ఒక కేసు ఉంది ఆ కేసులో యథార్థాలను న్యాయం నాకు అనుకూలంగా ఉంది కానీ లా మాకు వ్యతిరేకంగా ఉన్నది చివరికి నిరాశపడి నేను లియనార్డు గారి సహాయం కోరాను వారికి కూడా దావాయందల విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయని తోచింది గాంధీ నాకు ఒక విషయం తోస్తున్నది కేసులో గల యథార్థ విషయాలను గురించి మనం జాగ్రత్తగా ఉందాం అప్పుడు న్యాయం దానంతటా అదే జరగవచ్చు ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ తిరిగి మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అప్పుడు నా దగ్గరికి రండి అని లియనార్డు అన్నారు వారి మాట ప్రకారం తిరిగి ఆ కేసంతా నేను నిశ్చితంగా పరిశీలించాను అది ఎంతో అపూర్వంగా ఉంది అటువంటిదే దక్షిణాఫ్రికా కేసు మరొక్కటి నా మనసులో నాటుకుంది ఆ విషయం లొనాల్డో గారికి తెలియజేశాను ఇక మనం ఈ కేసు గెలవగలం అయితే బెంచి మీదకు ఏ జడ్జి వస్తాడో చూడాలి అని ఆయన అన్నాడు దాదా అబ్దుల్లా కేసులో పనిచేస్తున్నప్పుడు యథార్థ విషయాలకు ఇంత మహత్వ ఉంటుందని తెలియదు యథార్థ విషయం అంటే సత్యమన్నమాట సత్యాన్ని మనం గ్రహించినప్పుడు న్యాయం దానంతట అదే మనకు అనుకూలిస్తుందన్నమాట మా వాది దావాలో యథార్థ విషయాలు బలవత్తరంగా ఉన్నాయి అందువల్ల చట్టం మా వాది పక్షం అయితీరుతుందని భావించాం ఈ కేసును ఇలాగే సాగనిస్తే బంధువులు మరియు ఒకే పట్టణంలో నివసిస్తున్న వాది ప్రతివాదులు ఇద్దరూ పూర్తిగా నష్టపడిపోతారన్న విషయం బోధపడింది చివరికి దావా ఎవరి పక్షం అవుతుందో తెలియదు కోర్టులో దీన్ని సాగనిస్తే ఎంతకాలం సాగుతుందో కూడా తెలియదు అందువల్ల ఉభయ పార్టీలకు ప్రయోజనం కలగదు కాబట్టి వీలైతే త్వరగా దీన్ని తేల్చివేసుకోవటం మంచిదని అనిపించింది నేను తయ్యబ్ సేటుకు వివరమంతా చెప్పి రాజీ అందుకు మీ వకీలను సంప్రదించమని వాది ప్రతివాదులు ఒక నమ్మకస్తుడగ మధ్యవర్తి చెప్పినట్టు నడుచుకుంటే కేసు తేలికగా పరిష్కారం అవుతుందని చెప్పాను ఈ కేసులో నిజానికి వాది ప్రతివాదులిద్దరూ వర్తక ప్రముఖులే కానీ ప్లీడర్ల కోసం వారి ఇరువురు పెడుతున్న ఖర్చును చూస్తే త్వరలోనే వారి ధనం విపరీతంగా ఖర్చు ప్రమాదం ఉన్నది ఈ కేసు గొడవలో పడినందున మరో పని చూసుకునే అవకాశం కూడా వాళ్ళకి దొరకటం లేదు దీనితోనే సరిపోతున్నది మరోవైపున ఒకరి మీద మరొకరికి వైమనస్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది వకీల వృత్తిని గురించి యోచించిన నాకు ఆ వృత్తి ఎడ యావగింపు పెరిగిపోసాగింది ఒకరినొకరు ఓడించుకోవటం కోసం లాపాయింట్లు వెతుక్కోవటం లాయర్ల పని పెట్టిన ఖర్చులన్నీ గెలిచిన వాడికి వస్తాయా అంటే అదీ లేదు ఒకరు మరొకరికి ఖర్చు చెల్లించాలంటే దానికి కోర్టు ఫీజు రెగ్యులేషన్ ప్రకారం ఒక పద్ధతి ఉన్నది అయితే లాయర్లకు ఇచ్చే ఫీజు ఆ ప్రకారం లభించే సొమ్ము కంటే ఎంతో అధికం ఈ విషయాలన్నీ మొట్టమొదటిసారి తెలుసుకున్నాము ఇక సహించలేకపోయాను ఈ దావాను పరిష్కరించడం నా కర్తవ్యమని భావించాను రాజీ వ్యవహారం ముందుకు సాగిస్తున్నప్పుడు నా ప్రాణాలు పోయినంత పని అయింది చివరికి తయ్యబ్ సేట్ రాజీకి అంగీకరించాడు ఒక మధ్యవర్తి నియమించబడ్డాడు దావా ఆ మధ్యవర్తి ముందు నడిచింది దాదా అబ్దుల్లా గెలిచాడు అయినా నాకు తృప్తి కలగలేదు మధ్యవర్తి తీర్పును దాదా అబ్దుల్లా వెంటనే అమలు పరిస్తే తయ్యబ్ హాజీఖాన్ మహమ్మద్ అన్ని రూపాయలు ఒక్కసారిగా తెచ్చి కొమ్మరించలేడు దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న పోర్బందర వర్తకుల్లో వ్రాయబడిన శాసనం ఒకటి ఉన్నది దివాళా కంటే చావుమేలు అనేదే ఆ శాసనం తయ్యబ్ సేటుగారు ఒక్కసారిగా ముప్పై పౌండ్లు ఖర్చుల చెల్లించలేడు ఆయన పైసలతో సహా బాకీ తీర్చివేసేందుకు సిద్ధమే కానీ దివాళా తీశాడనే అపవాదు రాకూడదు ఇందుకు ఒక్కటే ఉపాయం మీద సొమ్ము తీసుకునేందుకు దాదా అబ్దుల్లా ఒప్పుకోవాలి ఆ ప్రకారం దీర్ఘకాలపు వాయిదాల మీద సొమ్ము పుచ్చుకోవటానికి ఉదార బుద్ధితో దాదా అంగీకరించాడు రాజీకి ఉభయుల్ని ఒప్పించటానికి పడ్డ శ్రమ కంటే మీద సొమ్ము చెల్లింపుకు అంగీకరింపచేయటానికి నేను పడ్డ శ్రమ ఆ భగవంతుడికే ఎరుక అయితే ఇదంతా జరిగాక ఇద్దరూ సంతోషించారు ఇద్దరికీ గౌరవం పెరిగింది నాకు అపరిమితంగా ఆనందం కలిగింది వకీలుపన పని ఏమిటో దాని సత్యస్వరూపం ఏమిటో అప్పుడు నాకు బోధపడింది మనిషిలోని గుణాలని వారి సత్పక్షాన్ని తెలుసుకోగల శక్తి సంపాదించానని బోధపడింది మనుషుల హృదయాంతరాల్లో చొరబడటం ఎలాగో తెలుసుకోగలిగాను విడిపోయిన వాది ప్రతివాదుల్ని కలపటమే వకీలు యొక్క పరమ ధర్మమని గ్రహించాను ఈ సత్యం నాలో బాగా నాటుకుపోయింది అందువల్ల తరువాత ఇరవై ఏళ్ల పాటు నేను సాగించిన ప్లీడర్ వృత్తిలో వందలాది కేసుల్ని కోర్టుకు ఎక్కకుండానే పరిష్కరించగలిగాను అందువల్ల నాకు నష్టమేమీ కలగలేదు రాబడిని కోల్పోలేదు ఆత్మతృప్తి కలిగింది అంతకంటే ఇంకేమి కావాలి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 రా పతితన సీతారా రఘుపతి రా